శరీర క్రియమియూ నా శిం పజేయమయా శరీరక్రియలనియూ నాలుజేయమయా జీవనదిని నృదయమల ప్రవహి ంపజేయమయా జీవనది నిృదయములో ప్రవహింపజేయ బలహీన సమయములో బలము ప్రసాదించుము బలహీన సమయములో ీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయవరములతో నను అభిషేకం చేయు మయా విషయా ఆత్మీయవరములతో నను అభిషేకం చేయు మయా జీవనధిని నృదయముల ప్రవహింప చేయుమయా జీవనదిహృదయములో ప్రహింపజే మార్గములో ఆత్మను నాతో పంపమో నెవల్ మార్గములో ఆత్మను నాతో Jiva Nadini Nahudaya Mulo Pravahim Pajeyumaya Jiva Nadini Nahudaya Mulo Pravahim Pajeyumaya Hallelujah, Amen, Amen, Hallelujah, Amen Alleluia, Amen, Amen, Alleluia, Amen Jiva nadini namhrudaya molo pravahim paje yu maya Jiva nadini namhrudaya molo pravahim paje yu maya అయ్య ప్రవహింపజేయుమయ దేవ ప్రవహింపజేయుమయ ప్రవహింపజేయుమయ హలలుయనామా చినిపిస్తా శ్రవణ్ క్లియర్ ఉందనా ఓకే శ్రవణ్ సరే చిన్నగా వాటింగ్ తీసుకుందాం ప్రార్థన చేశాను సోద్రం ప్రభా పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా జీవం గల తండ్రి జీవాధిపతి నీకు వందాలేసయ్యా గొప్ప దేవ నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా నీ కృపల్లో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలు ఎప్పుడు నిలబెట్టుకున్నారనైనా దీవరాత్రి మమ్మల్ని కాల్చి కాపాడు ప్రభావ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసిన ప్రభావ మీరు మాతో మాట్లాడని ప్రభావ ఇక ఇచ్చిన ఇక సమయాన్ని బట్టి నీకు వందలేసయ్యా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవటం సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరు యుగ యుగంలో నీకే కలుగునుగా కానీ ప్రభావ మీ వాక్యమే ధ్యానించిపోతుందిగా బ్రవ్వ తండ్రి మీరే మాతో మాట్లాడండి మీకు నడిపింపు మాకు అనుగరించండి మీరే మాకు ఆత్మధార నడిపించి ఓ ప్రభావ మా సొంత తలంపులు సొంత జ్ఞానం కొట్టివేను ప్రభావ మీ జ్ఞానం మీ తలంపులు మాకు అనుగ్రించండి మీ ప్రవశాన్ని అర్థం చేసుకుని ప్రభావ మా జీవితాలు అవలంబించుకున్న అనేకులకి అర్థమీకరించి ప్రకటించేలాగా మీకు ఆత్మ నడిపింపు మాకు అనుగరించమని కేసు క్రీస్తు పరిశుద్ధం సరే యషోయా గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాము యషో గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచ్చినంలో ఇది ఈదా గురించి ఈదా ఈదా ఉన్న అంటే రెండు రెండు భాగాలుగా మనం ఇస్రాల్ ప్రజలు రెండు భాగాలుగా విభజించబట్టం మనం చూస్తాం ఒకటి దక్షిణ దిక్కును ఒక ఉత్తర దిక్కును యూదా ఈదా దేశము తర్వాత ఎర్శలము కాబట్టి అట్లా అలాంటి టైంలో దేవుడు ఏషియా ప్రవక్తం లేపిండు కాబట్టి ఆయన రెండు దేశాలకు వెళ్ళి ప్రవేశించినట్టు మనం చూస్తాం రెండు దేశాలు ఈదా గురించి ఎర్శలెం గురించి అయితే ఇక్కడ దేవుడు ఎందుకు ఆ రీతిగా ప్రవక్తమని మాట్లాడుతున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు దేవుని పట్ల ఎట్లా తిరుగుబడతానని చేసినారు అనే విషయం అక్కడ చెప్తున్నారు అంటే ఆయన ఒక ఒక పిల్లల్లాగా ఒక తండ్రి ఆ పిల్లల్ని ఎట్లా పోషిస్తాడు ఒక తండ్రి పిల్లల్ని తీసుకున్నప్పుడు ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎంతగానో ప్రేమతో పెంచి వాళ్ళు మంచిగా వాళ్ళకి మంచి యువులు ఇచ్చి మంచి వస్తువులు ఇచ్చి మంచి ఆహారం ఇచ్చి వాళ్ళ తన తండ్రి ఎంతగా ప్రేమించి పెంచిన ఆ పిల్లలు చివరికి వాళ్ళు ఏమై ఏ రీతిగా ఉన్నారు ఏ రీతిగా తిరుగుబడతనం చేసినారు తిరగబడినారు దేవుని మీదకి అనే విషయం ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి యహోమా మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియగ్గము అంటే ఆకాశంతో మాట్లాడుతున్న దేవుడు భూమి విను అని చెప్తున్నానమాట ఆత్మీయంలో ఫిజికల్ గా మనం చూసినప్పుడు అంటే ఏ దేవుడు మనల్ని సృజించిన తర్వాత మనల్ని నిర్మించిన తర్వాత వాళ్ళు ఎంత భయంకరంగా పాపం చేసినో ఎంత తిరుగుబాటు చేసినప్పుడు నేను ఎంతగా ప్రేమించిన నా పిల్లల్ని ఎంతగా నా పిల్లల్ని ఆ రీతికి నేను పోషించినా కానీ ఇప్పుడు చూడు వాళ్ళు ఏ రీతిగా నా మీద తిరగబడినారని చెప్పి ఆకాశంతో మాట్లాడుతున్నాడు భూమితో మార్చాడు భూమి వినమంటున్నాడు ఆకాశమా చెవియొగ్గు ఆలకించమో భూమి చెవియొగ్గుమన్నాడు అంటే ఇప్పుడు మనం ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తే ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఆకాశంతో మాట్లాడుతున్నాడు ఆలకించ భూమి చెవియొగ్గుమంటున్నాడు కానీ మన ఇప్పుడు మన ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఆకాశం ఏంది భూమి ఏంది ఆకాశం ఆలకించమంటే ఏమన్నా అర్థం ఉంటుందా ఉండదు ఆకాశం అను విను అంటే ఆకాశం ఇంటి ఏం చేస్తున్నది అది ఏం చేయదు కదా కానీ ఆకాశంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా మనకు దేవుడు ఒక విషయం మనం చెప్తుందంటే ఆకాశము ఆకాశవాసులు ఒక గుంపు ఉంది భూమి ఒక గుంపు ఉంది అంటే రెండు గుంపులుగా ఉన్నాయి అన్నట్టు కాబట్టి ఆకాశంతో చెప్తాడు నువ్వు ఆలకించు చూడండి ఆలకించటము చెవి చూడండి అంటే ఆలకించుమని అంటే ఒక గుంపు చెప్తున్నాడు నువ్వు ఆలకించు వాళ్ళు ఏం చేస్తారో నువ్వు ఆలకించు అని ఒకరికి చెప్తున్నాడు భూమికి ఏం చెప్తున్నానంటే నువ్వు చెవి విను నువ్వు ఆకాశము ఒక విధంగా చెప్పాలంటే ఆకాశము ఏం చెప్తుందో భూమి నువ్వు కూడా చెవియగ్గు అని ఒక విధంగా ఆ రీతి కూడా అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు చూడండి ఒక దేవుని మీద తిరుగుబడతానం చేస్తే ఒక తండ్రి మీద కుమారుడు తిరుగుబడతానం చేస్తే ఎంత భయంకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది కదా కాబట్టి ఇస్రాయల్ అంత భయంకరంగా తిరుగుబడతాను చేసిన దేవునికి వాళ్ళు ఐగుప్లో నుంచి దేవుడు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అంత బానిసత్వాల నుంచి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళంతగా దేవుడు వాళ్ళంతగా ప్రేమించి ఆ సంఖ్యల నుంచి ఆ ఎనప సంఖ్యల నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మంచి దేశానికి నడిపించి పాలు దేశానికి నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ఎంతగానో తిరుగుబడతానో వాళ్ళు గొప్పవారికి చేసిన దేవుడు ఎంతో ఎంత దేవుడు ఎంతగానో ఆశ్రయించినట్టు కానీ వాళ్ళు విరోధంగా తిరుగుబడతానని చేసినారు అనే విషయం అక్కడ చెప్తున్నా అంత విగ్రహాలతోని ఆ ఎంత భయంకరంగా వాళ్ళు జీవించినట్టు ఆ ఒకటే అధ్యాయం మొత్తం మనం చూస్తాం వాళ్ళు బలులు అర్పించిన దేవునికి ఎందుకంటే ఆయన మా మీద కోపడితే బలి అర్పిస్తే సరిపోతుంది పాపం చేస్తే బలి అర్పిస్తే సరిపోతుంది అని ఆ రీతిగా జీవించినారు విషయాలు ప్రజలంతా పాత నిపుణుల కాలంలో ఏమిటి ఒక ఎవరైనా పాపం చేస్తే ఒక గొర్రె పిల్లను ఒక కోడిని అర్పించాలా ఆ రీతిగానే జీవించినారు వాళ్ళు కానీ కానీ ఇక్కడ ఆత్మేంద్రియంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ ప్రవచనము భవిష్యత్ తరాల గురించి చెప్పబడింది కాబట్టి వాళ్ళు తిరుగుపడతానని చేసింది అన్నప్పుడు ఎందుకు తిరుగుబడతానని చేసి దేవుని వాక్యాన్ని వాళ్ళు ఉల్లంఘించి విగ్రహారదంతో చేసి ఈ లోకంతో స్నేహం చేసి ఈ లోకాధీతమైన విధానాలతో పాటించే వాళ్ళు దేవునికి విధంగా తిరుగుపడతానని చేసింది కానీ వాళ్ళ దేవుడు ఆ రీతిగా ఎందుకు తీసుకొచ్చింది దేవుడు ఆ రీతిగా అన్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా చూడండి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ విషయ గ్రంథంలో ఐదో అధ్యాయంలో ఐదో అధ్యయంలో చూస్తున్నాను అక్కడ ఒకటో ఒకట పదకొండవ ఐదో అధ్యాయము ఒకటో వచ్చినంలో ఇక్కడ ఒక విధానం చెప్తున్నాడు అక్కడ నా ప్రీని గురించి నేను పాడేదను వినుడు అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాడిని గురించి పాడేదను వినుడి తత్వ భూమి కొండ మీద నా ప్రియు ఒక ద్రాక్ష తోట ఉండెను అంటే ఈ ద్రాక్ష తోట క్రైస్తవులకు సాధిష్యం కదా తోట ద్రాక్ష తోట అన్నప్పుడు ఒక తోట దేవుడు మనల్ని పెట్టిండు ఆ తోటలో దేవుడు మనల్ని నాచిండు నాటినప్పుడు దానికి ఏం చేసిన అంట ఆయన దానిని బహుగా తోవి బాగుగా తొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను చూడండి చూడండి ఎందుకంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగలు అన్నప్పుడు శ్రేష్టమైన తీగలు అంటే శ్రేష్టమైన వాటిగా దేవుడు మనల్ని తయారు చేసిన ఒక ఆయన మనల్ని ఎందుకంటే ఆయన మరణం ద్వారా మనల్ని సంపూర్ణమైన రక్షణ మనకు పాపం నుంచి సంపూర్ణంగా మనకు విడుదల అనుగ్రహించండు విడుదల అనుగరించి ఆయనలో మనకు పాదం కింది అంటే నేను నిజమైన ద్రాక్ష వల్లన్నాడు ప్రభు నేను నిజమైన ద్రాక్ష అంటే అబద్ధం మీద కూడా ఉంది అంటే నిజమైన ద్రాక్ష వలైనప్పుడు తీగలు మీరు అన్నప్పుడు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా తీగలు మనం ద్రాక్ష వల్లి అంటే చెట్టు ఆయన చెట్టు ఆయన తీగలం మనం అంటే ఆ చెట్టులో మనం ఒక భాగం అంటే ఆయనలో ఆ రీతిగా చెట్టు ఆ యొక్క చెట్టుతో పోలుస్తున్నాడు దేవుడు పోల్చబడుతున్నాడు తర్వాత ఆ తీగల్లాగా మనల్ని పోలిస్తున్నాడు అంటే ఆయనలో మనం అంటు కట్టుబడిన వాళ్ళం విధంగా ఆయనలో మనం అంటు కట్టుబడిన చూడండి ఒక ద్రాక్ష తోట ఉంది ఆ తోటలో ద్రాక్ష గెలలు ఆ తీగలు నాటితే అది ఏం చేస్తుంది ఒక ప్రకృతి సంబంధంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఒక ద్రాక్ష తోట ఉందనుకో ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష తోటలో నాటినప్పుడు ద్రాక్ష కాయలే రావాలా వేరే కాయలు ఎట్లా ప్రకృతి సంబంధంగా మనం చూస్తే ఆలోచన చేస్తే ఒక గులాబీ చెట్టు ఉందనుకో ఆ గులాబీ చెట్టు కొమ్మని కొద్దిగా కట్ చేసి మనం ఊర్లలో చూస్తాం దానికి ఏం చేస్తాడంటే పెండ పెడతారు పెండ పెట్టేసి ఆ కొమ్మ తీసుకొని పెండ పెట్టేసి ఈ కొమ్మకి ఆ కొమ్మకి రెండు కలిపి ఒక పెండ పెట్టేసి ఒక కట్టులాగా అన్నట్టు అప్పుడు ఏమైందంటే ఈ ఆ కొమ్మలకు ఈ కొమ్మ రెండు కలిసిపోతాయి అన్నట్టు కానీ అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఒకటే కొమ్మ ఆ కొమ్మ ఎర్ర గులాబీ పూలు పూస్తుంది గులాబీ పూల రెండు మూడు రకాలు ఉంటాయి తెల్లది ఉంటుంది ఎల్లో కలర్ కూడా వస్తుంది కానీ ఫస్ట్ ఏర్ర ఏ కొమ్మ పూసుకుంటున్నది గులాబీ పువ్వు అంటే మన గులాబీ రంగు కలర్ లో ఉంటుంది పువ్వు పింక్ కలర్ టైప్ ఉంటుంది ఆ కలర్ ఉన్న చెట్టుకి ఈ వేరే కలర్ ఉన్న కొమ్మలు తీసుకొచ్చి పెడితే అప్పుడు ఏం చేయాల ఒకటే కొమ్మ వచ్చినప్పుడు ఒకటే పూలు రావాల అంతే కదా ఒకటే పూ రావాలా కానీ ఇది ఏం చేస్తుంది ఈ ఆ రీతిగా చేయటం వల్ల ఏమైందంటే ప్రకృతి సంబంధం మనం ఆలోచన చేస్తున్నాం ఆ రీతికి వస్తామంటే అది దాని నుంచి రసం పీల్చుకుంటుంది దాని నుంచి అన్ని తీసుకుంటుంది కానీ ఫలం మటుకు వేరేలాగా వస్తుంది అది తిరుగుబడతాను అన్నట్టు అంటే దాని అర్థం ఏంటంటే దేవుళ్ళలో మనం ప్రభువులో మనం అంటుకట్టబడి దేవుల్లో మనం సంపూర్ణంగా మనం విశ్వాసం పెట్టి ఆయనలో ఉన్నవని చెప్పుకొని ఆయన నామం వాడుకొని ఆయన పేరు వాడుకొని ఆయన ఆశలు మనం పొందుకొని అన్ని మనం చేసిన తర్వాత ఆయన ఫలాన్ని మనం తీసుకురాకపోతే ఏం జరుగుతుంది చూడండి ఎంత ఆశ్చర్యకరమైన చూడండి అందుకే యహన్సు వద్ద పదిహేను అధ్యయంలో మన ప్రభు చెప్తారు నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపుని ప్రతి తీయగా ఆయన తీసి పారవేయను కాబట్టి ఎందుకు మరి ఫలించి తీగ మరి ఎక్కువగా ఫలించినట్టు పనికిరాని తీగలు తీసేస్తాను అంటే ఒక ఒక చెట్టులో ఒకటి ఫలి ఫలించే తీగ ఉంది ఇంకొకటి ఫలింపని తీగ ఉంది అంటే రెండు తీగలు ఉండేనట్టు చూడండి అంటే దే అంతే మనం అర్థం చేసుకోవాలా ఒకటి ఫలిస్తుంది తీగ ఒకటి ఫలిస్తలేదు అన్నట్టు కానీ ఆ చెట్టు రసం పీల్చుకుంటుంది అంటే తిరుగుబడతానం అంటే ఎట్లా అన్నప్పుడు చూడండి ఆయన పేరు వాడుకుంటూ ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఆయన ఆస్తులు పొందుకొని నువ్వు ఆయన ఫలం తీసుకురాకపోతే ఏం జరుగుతుంది కట్ చేస్తాడు దేవుడు కొంతకాలం అట్టనే ఉండిస్తాడు కాబట్టి కొంతకాలం అయిన తర్వాత ఏం చేస్తాడు అవి తీసి కట్ చేస్తాడు ఎందుకంటే ఆ తీగ ఫలించేడానికి అడ్డుగా ఉంది కాబట్టి అది కట్ చేస్తాడు అన్నట్టు కానీ దేవుడు ఆయన ఎంతో ప్రేమ దేవుడైనా కాబట్టి శిష్యులతోనే మాట్లాడినప్పుడు ఆ గురుగులు గురించి ఉపమానం చెప్పినప్పుడు అయ్యా మనం గోధుమలే చలినం కదా మరి గురువులు ఎక్కడి నుంచి ఆ పొలంలో చూడండి పొలంలో వాళ్ళు గోధుమలు విస్తున్నారు గురువులు కూడా వచ్చినామండి ఇది దుస్తున్న పని కాబట్టి కోత కాలం వరకు రెండు పెరగని రెండు కలిసి పెరగని అట్లేదు కోత కాలం వరకు అట్లనే ఉండని అని చెప్పని శిష్యులతో చెప్పినప్పుడు ఒకవేళ మీరు అవిధి తీవ ఈ నరికేస్తారేమని చెప్పి అట్లా వేస్తారు అంటే మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు చూడండి ఆ గోధుమ పంట ఎదిగినప్పుడు అది అది మంచిగా మంచి పంట అది కానీ దాంతో పాటు గురువులు ఎదుగుతున్నాయి కానీ గోధుమ అది కోత వరకు అట్లనే ఎందుకు చెప్పిన ప్రభు అన్నప్పుడు చూడు వాటి మధ్య పెరుగుతున్నప్పుడు వాటిని చూసి మనం నేర్చుకోవాలా వాటిని చూసి నేర్చుకోవాలని చెప్పి వెంటనే నరికివేయబడకుండా వాటి కొంతకాలం పెట్టిన దేవుడు చివరికన్నా మార్పు చెందుతీయమని చివరికన్నా వాళ్ళు తెలుసుకుంటామని దేవుడు కూడా చూడండి ఆయన ఎంతో ప్రేమ దేవుడు ఆయన ఎంమిటి నరికిడు కొమ్మని ఆయన చూస్తాడు చూస్తాడు కొంతకాలం చూస్తాడు చూసిన తర్వాత అది అప్పటికి ఫలించలేదనుకో అప్పుడు ఖచ్చితంగా అది నరికివేయబడుతుంది ఎమిటి నరికివాడైనా కొంత టైం దేవుడు ఇస్తాడు ఆ రీతిగా అందుకే మనం లూకస్ వార్త ఇరవై పదమూడో దేవుడు ఉమాను చూస్తాం అయ్యా ఈ ద్రాక్ష తోట ఆ యజమానితో చెప్తాడు అక్కడ ఈ ద్రాక్ష తోట నేను వేసినానయ్యా మంచిగా నీళ్లు వేసినంత చేసినయ్యా కానీ ఎప్పుడు ఇచ్చినా కానీ ఇందులో ఫలమే వస్తలేదని చెప్పని ఆ తోట మాలి యజమాను చెప్పినప్పుడు ఆ యజమానుడు వచ్చి అంటాడు ఇది ఎంతకాలం నుంచి ఇది మూడేళ్ల నుంచి ఇది ఫలిస్తలేదు ఇది ఎంతగా ఫలిస్తలేదు దీన్ని నరికె వేయని చెప్పని ఆ యజమాని చెప్పినప్పుడు తోటమాలు ఏం చేస్తున్నాడు అయ్యా నరికి వేయద్దు కొంతకాలం చూద్దాం ఈ సంవత్సరం కూడా చూద్దాం అయ్యా ఈ సంవత్సరం కూడా చూద్దాము అని చెప్పి ఆయన మళ్ళీ ఏం చేసినట్ట మళ్ళీ చుట్టూ గట్టు కట్టి మంచి ఎరిగేసి అంతా చేసినప్పుడు తర్వాత అంత దానిక సమయం ఇచ్చినన్నట్టు చూడండి ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు చూడండి ఇస్రాయల్ ఆ రోజు ఆ రోజు చేసినప్పుడు వాళ్ళు అంత భయంకరంగా జీవించినప్పుడు ఆయన క్షమించిన వాళ్ళు ఎన్నో సార్లు వాళ్ళు పాపంలో పడిపోయినా గాని ఆయన ఎంతో కృపగల దేవుడు కాబట్టి ఆయన క్షమించి వాళ్ళని ఒక రాజును ఒక న్యాయాధిపతులు పంపించి వాళ్ళు విడిపించుడు ఆయన అనేక పర్యలు అతనే జీవిస్తూ జీవిస్తూ జీవిస్తూ ఉంటే కొంతకాలానికి ఆయన గుడిచిపెట్టేసినట్టు మనం చూస్తున్నాం బాలాకీ గ్రంథం నుంచి మతై తరువాత వరకు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల పైన అప్పటి వరకు ఈ దేవుడు ఎవరితో మాట్లాడేది ప్రవక్త లేడు ఏ యాజిక లేడు అంటే చీకటి కాలం అంటారు అంతా కానీ క్రొత్తనే ఉన్నాయి మన ప్రభు పుట్టేంత వరకు అట్లనే ఉంది మన ప్రభు పుట్టిన తర్వాత ఏ ప్రభు ఈ లోపల పుట్టిన తర్వాత అప్పుడు అప్పుడు ఆయన ద్వారా మనకు వెలుగు వచ్చింది అన్నట్టు అంటే ఈ మధ్యలో ఏం జరిగింది అన్నప్పుడు చూడండి తిరుగుబాటు తన ఆ పిచ్చి పిచ్చి వాటిన దేవుడు వాళ్ళకి బలి అర్పించింది ఇచ్చలుగుడిగా మనుషులు జీవించారు ఎందుకంటే ధర్మశాస్త్రం లేదు చెప్పటోళ్ళు లేరు ఆ రీతిలో తయారైపోయారు ప్రవక్తలు అసలుగా అనిపించలేదు వాళ్ళు అట్లనే జీవించుకుంటూ పోయినారు ప్రవక్త లేరు ఆ మలాకి మలాఖీ గ్రంథం లాస్ట్ ప్రవక్త అన్న మలాకి పాత నిబంధన కాలం ఎందు మలాకి గ్రంథం తర్వాత ఏ ప్రవక్త లేడు కాబట్టి మన ప్రభు పుట్టాల్సింది మలాకి గ్రంథం చివరి ప్రవర్శన ఏంటంటే మెస్సేయ్య పొడుతుందని కాబట్టి తర్వాత ఆ ప్రవేశ టైంకి మధ్యలో ఎన్నో సంవత్సరాలు వచ్చింది అన్ని సంవత్సరాల్లో కూడా యాజకులు ఉన్నారు అక్కడ ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు చాలా మంది మెస్సేయ్య పొడుతుంది ధర్మశాస్త్రంలో వాళ్ళు ఉపదేశించే వాళ్ళు వాళ్ళు చదివిన వాళ్ళు వాళ్ళు ధ్యానించిన వాళ్ళు మెస్సేయ పొడతాడు మనకు విముక్తి కలిగిస్తున్న ప్రవర్శనలు ఉన్నాయి అని కనిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఆ టైంకి ఆయన వచ్చే టైంకి వాళ్ళు ఏం చేశారంటే అందరూ మర్చిపోయారు ఆయన పుట్టే టైంకి మర్చిపోయినారు తర్వాత ఆయన బోధించే టైంకి గ్రహించలేకపోయినా చివరికి చివరి దశలో ఆయన ఆ ఐదవ మాట అనుకుంటా ఆరో మాట దప్పికొంచుతున్నాను అని ఆ మాట చెప్పినప్పుడు ఆయన లేఖనము నెరవేరినట్టు నేను దప్పి అని చూస్తాం నా కల్లో కటు వార్తలో అధ్యాయంలో అంటే లేఖనం నెరవేరుతున్నప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసింది అక్కడ ఆయన కాని ఆయన చెలువు మీద ఆ మాట జ్ఞాపకం చేసింది ఆయన చెలువు మీద ఉన్నప్పుడు నేను లేఖనం నెరవేరినట్టు నేను దప్పిగుంచున్నాను అని ఆయన పలికింది అక్కడ మన ప్రభు అప్పుడు యాజికులు ఉన్నారు అక్కడ వాళ్ళంతా ఉన్నారు కానీ అప్పుడు కూడా ఎందుకు లేఖనం దేవుడి జ్ఞాపకం చేసి ఉన్నప్పుడు ఇది చివరి అవకాశం నన్ను నేను పుట్టినప్పుడు మీరు గ్రహించలేదు నేను బోధించి గ్రహించలేదు ఇప్పుడు ఇప్పటికైనా మీకు ఇదొక అవకాశం లాస్ట్ అవకాశం మీకు ఇప్పుడన్నా మీరు నన్ను స్వీకరించండి నేనే దేవుడి కుమారుడు నేనే మెసేన్ అని లేనే రక్షకులని స్వీకరించనని అప్పుడు లేఖనం జ్ఞాపం చేసింది ఎందుకంటే లేఖనం అని ఎందుకు జ్ఞాపం చేసిన అంటే ఇష్టాల ప్రజలంతా కాలంలో లేఖనాలే వాళ్ళు నమ్మేటోళ్ళు మామూలుగా చెప్పే నమ్మేటోళ్ళు కాదు కాబట్టి పతిదీ లేఖనం ప్రకారంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ టైంలో కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు యాజకులు కానీ అప్పుడు కూడా వాళ్ళకు మార్పు దండలే చూడండి అంటే ఎంత గుడ్డితనం వచ్చింది అంటే తిరుగుబడతనం అన్నట్టు ఆయన అంతగా పెంచి పోషించిన దేవుడు విశాల్ ప్రజల్ని ఆ బానిసత్వ నుంచి ఆ ఇగుట్టు దేశం నుంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చిండు ఒక చిన్న పిల్లలు ఒక పిల్లల్ని కనుక ఆ పక్షిరాజు రెక్కల వల్ల గద్ద రెక్కల నేను మిమ్మల్ని మోసుకొని వచ్చిన మన ప్రభు అంటే ఆయన ఎంతగా ప్రేమించిండు దేవుని బిడ్డల్ని అనే విషయం కాబట్టి ఈ టైం ఈ కాలంలో కూడా మీరు చూస్తే ఎంతగా ఆయన అంతగా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఆయన ప్రేమను గ్రహించలేకపోతున్నారు అందుకు ప్రవక్త ఎంతో ఆరిటలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉంది యశ గ్రంథంలో ఐదో యాద్యం రెండో వచ్చిందో ఆయన దానిని బాగుగా తొవ్వి ఇక్కడేమో అక్కడేమో తోట యజమాని చెప్తుంది ఇక్కడ ఇక్కడేమో ఆయన దొవ్విండి అంట తండ్రి తవ్వండి ఆయన దానిని బావుగా తొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను చూడండి దేవుడే సర్వశక్తి దేవుడే మనం నాటిండు ఆ కాలంలో ఇష్టాల్ ప్రజలు అయితే ఇష్టాల్ ప్రజలు ఆ రీతిగా చేసినట్టు మనం చూస్తాం అయితే ఇక్కడ ఏం చెప్తుంటే యశ గ్రంథంలో వాళ్ళు అంతగా ఆయన ఐదో అధ్యాయంకి వచ్చేవారికి మనం ఆ రీతికి మనం చూస్తున్నాం ఆయన ఐదవ అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో మొదటి రెండవ వచనంలో ఆయన దానిని బావుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు దాని మధ్యన గురుజు ఒకటి వేయించి చూడండి శ్రేష్టమైన ద్రాక్ష తీగల్లాగా ఆయన మనం నాటిండు కదా శ్రేష్టమైన అంటే చాలా మంచిగా ఉన్నట్టు అంటే ఆత నిబంధన కాలంలో వాళ్ళని ఆ రీతిగా ఇష్టాలు ప్రజలు ఆ రీతిగా తయారు చేసిన దేవుడు కానీ ఆ టైంకి వాళ్ళంతా భయంకరంగా మలా తీగలనుకి వచ్చే వరకు జీవించడం అని తర్వాత మన ప్రభు కాలంలో ఆ విషయం మరలా తిరిగి మనకు అవి జ్ఞాపకం కానీ ఇక్కడ ఆయన దానిని బావుగా తొవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించను దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను ద్రాక్ష పనులు పళ్లింపవల్లని ఎదురు చూసినను కానీ అది కారు ద్రాక్షలు కాచను చూడండి ఆయన బహుగా ఎదురు చూస్తున్నాడు మంచి ఫలము ఫలించాలని ఆయన ఎంతగానో ఎదురు చూస్తాడు ఎందుకంటే ఆయన నాకిన మనంలో నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేస్తాను కాబట్టి ఫలించి తీగ మరీ ఎక్కువగా ఫలించినట్లు దానిలోనే పనికిరాని తీగలు తీసి పారేస్తాను జవహాన్ స్వార్త పదిహేను దేవుళ్ళో మనం చూస్తాం వాక్యం ఎందుకంటే ఆయన ఆయన రసం గీల్చుకుంటూ ఆయన మనం ఫలిస్తున్నప్పుడు మనం ఎట్లా ఫలించాలా ఆయన ఎంతగానో మనల్ని ఆయన కంచేసి దానికి బురుజు ఒకటి కట్టించి వాల్ కట్టించి ఎలాంటి క్రూర ముగాలు అందులో ఆ తోటలోకి పోకుండా ఆయన ఎంత ప్రొటెక్ట్ చేసిందో కానీ ఆ ద్రాక్ష ఫలించవాలని ఎదురు చూచినని అది కారు ద్రాక్షలకు ఆచను అంటే మంచి ద్రాక్షలు మంచి ఫలం తీసుకొని రావట్లేదు అన్నట్టు ఇస్రాల్ ప్రజల విషయంలో కూడా వాళ్ళు అట్టనే జన వాళ్ళు ఆయన అన్ని అన్ని జనులకు వెలుగ్గా దేవుడు వాళ్ళు ఏం చేశారంటే అంత భయంకరంగా చీకట్లో జీవించినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి ఆయన ఆకాశానికి చెప్తున్నాడు ఆకాశము ఆలకించు భూమి చెవియగ్గుము అని ఆకాశము ఆకాశవాసులైన మనము ఆలకించాలా భూమి ఎట్లా వినదు భూమి చెవి అంటే చెవి పెట్టు భూమి చెవి పెట్టు అని చెప్తుంది అక్కడ ఒక ప్రకృతి సంబంధంగా ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నప్పుడు రెండు విధాలుగా అది ఆత్మీయంగానే మనకు అర్థం చేసుకోండి ఎందుకంటే బైబుల్ అంత ఆత్మీయమందే కాబట్టి ఆ రీతిగా మనం అర్థం చేసుకుంటా కాబట్టి దేవుడు ఎందుకు అంతగా శిక్ష చూస్తున్నాడు కావున ఇరవై మూడవ వచ్చింది కావున ఎరుసలెము నివాసలారా యూదో వారులారా అంటే రెండు గుంపులు ఇక్కడ ఎరుసలెం వాళ్ళు ఉన్నారు యూదో నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవాలని మిమ్మల్ని వేడుకొంచున్నాడు చూడండి దేవుడే న్యాయం తీర్చండి నేను మిమ్మల్ని ఫ్రెండ్షిప్ పోషించినా మిమ్మల్ని ఆశ్రదించినా ఇంతగా చేసినా ఇంతగా మిమ్మల్ని కాపాడినా కానీ మీరు ఏం చేస్తున్నారు మీరు ఎట్లా జీవించాలన్నారు ఇప్పుడు పాత నిబంధనలు అట్లా జీవిస్తున్నారు ఈ రోజు కూడా క్రైస్తవులు అట్లనే జీవిస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ రీతికి ఉండొద్దని ప్రభు మనం హెచ్చరిస్తున్నారు కాబట్టి మంచి ఫలములు ఫలించే తీగలాగా మనం ఉండాలా చూడండి ఎక్కడ ఉన్న వాక్యం నాకు జ్ఞాపకం వస్తలేదు ఐగుప్తులు ఆ తీగ ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించింది తీగ చూడండి కీర్తన గణం ఎనభై ఐదో అధ్యాయంలో ఉంటుంది వాక్యం అది ఎక్కడో ఆ తీగ ఆ ఒకది ఎక్కడి నుంచి అది ఎత్తు ఆ తీగ లాగా అంటే ఆకాశాన్ని అంటు అంటున్నంతగా ఆ తీగ ఫలించలించిందంట అట్లా దేవుడు ఆ రీతిగా ఆయన చూసినాడు కానీ వాళ్ళు ఆ స్థితికి ఎదగలేదన్నట్టు వాళ్ళు ఆ స్థితికి వాళ్ళు చాలా కాబట్టి ఆ వాక్యం చాలా ఆశ్చర్యకరంగా వాక్యం కీర్తన జన్మలు ఎక్కడ చూసాను వాక్యం నాకు ఆపతి రాస్తున్న బుక్లో చూడండి ఇక్కడ నేను ద్రాక్ష తోట నేను ద్రాక్ష తోటను కంచ ద్రాక్ష తోట కంచ చూడండి ఆయన ఎంత ప్రేమ గల ఆ ద్రాక్ష తోటని ఎంత ప్రొటెక్ట్ చేసింది ఆయన ఎంతగా ఆయన దాన్ని కాపాడింది అనే విషయం చెప్తుంది కాబట్టి నేను నా ద్రాక్ష తోట చేసిన దానికంటే మరేమి చేయగలను అది ద్రాక్ష పనులు కాయలేనని నేను కనిపెట్టినప్పుడు కాయలని కనిపెట్టినప్పుడు అది కాదు ద్రాక్షలు కాయట కారణమేమి చూడండి ఎందుకు కారణం ఎందుకు కారణం అన్నప్పుడు ఎందుకు కాయలేకపోయింది అన్నప్పుడు అర్థం చేసుకోవాలి చూడండి దేవుణ్ణి సునీకరించటం చూడండి దేవుణ్ణి తృణీకరించడం తిరుగుబాటుతానం చేయటం చూడండి వాళ్ళు ఇక్కడ చూస్తాం మనం ఎక్కడ చూస్తాం మరి మనం చూ దేవుని చేసిన వాళ్ళు దేవుడు పెందల లేచి తన వాళ్ళ ప్రవక్తలను పంపిస్తే ఇష్టాలు ప్రజల దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దూతలను ఎగతాలు చేసిన ఆయన వాక్యాన్ని తృణీకరిస్తూ ఆయన ప్రవక్తను హింసించరు భయంకరంగా కాబట్టి విచారింపు సౌఖ్యం కాకుండా యుహోగ కోపం ఆయన జనుల మీదకి వచ్చాను ఎందుకు వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ఇంకా తిరుగుబడతానని చేస్తున్నారు వాళ్ళు ఎంత తిరుగుబడతానని చేస్తున్నారు ఇంకా వాళ్ళు దేవునికి ఈ పాప ఆయన ఇంకా తెలుగుకేస్తూనే ఉన్నారు ఇంత భయంకరంగా ఉంది కాలం అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ లోకం ఆ రీతిగా జీవిస్తుంది కాబట్టి దేవుడు మనల్ని ఈ లోకంలో తీసుకొచ్చిండడు ఒక పని కొరకు కాబట్టి ఆ తిరుగుబడతానని జను ఎదుటికి మనం దేవుడు పంపిస్తున్నాడు ఎంతో భయంకరమైన పరిస్థితులు కానీ ఆ టైంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కానీ వాళ్ళు ప్రవక్తల్లో దేవుడి వాక్యాన్ని వాళ్ళు సంపూర్ణంగా పులికరించింది వాళ్ళు ఈ రోజు కూడా ఆయన చెప్పిన సత్యాన్ని అనేకులు పులికరిస్తూనే ఉన్నారు అనేకులు వాళ్ళు విష్పెడుతున్నారు కానీ దేవుడు మొత్తం ఆయన ఎంతో ప్రేమ గల దేవుడు కాబట్టి ఇంకా ఈ సంవత్సరంలో చూద్దాం ఆ తోటమాలు చెప్తుంది అయ్యా మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం కానీ ఒక్క సంవత్సరం చూద్దాం కాదు కాపు కాస్తేనే సరే లేకుంటే దాన్ని కొట్టి వేద్దామని చెప్పి అవకాశం ఇచ్చింది ఇస్తున్నాడు అక్కడ కాబట్టి ఇతరాల ప్రజలకు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చింది దాని చివరికి వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి రక్షణ వాళ్ళు రక్షణ వాళ్ళు పోగొట్టుకొని దేవుని సంపూర్ణ సహకరించడం అనిపిస్తాం కాబట్టి మనకు దేవుడు ఆ రక్షణ ఇచ్చింది మనం కాబట్టి మనం ఏంటంటే మంచి ద్రాక్షాలు అంటే మంచి ఫలాన్ని తీసుకొచ్చే వాళ్ళలాగా మనం ఉండాల కాబట్టి ఆ రీతిగా మనం ఉన్నప్పుడే మనం ప్రభు కొరకు ఈ లోకంలో జీవించగలం కాబట్టి ఎంత భయంకరంగా తెలుగుళ్ళు ఈ లోకంలో ఎందుకు వచ్చింది వాళ్ళు తెలుగు ప్రతనం దేవుని ప్రవక్తలు వాళ్ళు తిరికరించినట్టు చూడను నిత్యం ఇంకా తిరుగుబాటు చేస్తున్నారు మీరు ఇంకనో కొట్ట ఇంకనూ కొట్టబడదురు ప్రతి వాడు నడినెత్తి వ్యాధి కలిగి గుండె బలహీనమయ్యాను అంటే ఎంత భయంతో అన్నట్టు అంత రోగాలతో ఉందన్నట్టు అలాంటి కాలంలో మనం ఎంత భయంకర కాలంలో మనం కాబట్టి ప్రతి క్షణం మనం జాగ్రత్తగా మనం జీవించాలా మనం వాళ్ళు ఆ ఇష్టాలు తిరుగుబాటు చేస్తుంటాం వాళ్ళు వాళ్ళు తిరుగుబాటు చేసి సంహారణం చేత సంహరింపబడ్డరు కాబట్టి మనం ఆ రీతిగా తిరుగు భారతాలను చేయకుండా ఆయన వాక్యాన్ని విని ఆయన సత్యాన్ని గ్రహించి అనేక దాన్ని ప్రకటిస్తూ ఆయన కొరకు ఆయన తిరిగి వచ్చేంత వరకు లోకంలో అడుగు మనం ఆయనలో ప్రేమలో మనం ఈ తిరుగు చేసే దేవుడు పంపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు వినినా వినకపోయినా నువ్వైతే ప్రకటించు అని చెప్తున్నాడు అక్కడ మనం చూస్తాం ఎరుని గ్రంథంలో చూస్తాం ఎస గ్రంథంలో చూస్తాం ఏహెచ్కల్ గ్రంథంలో కూడా చూస్తాం మనం కాబట్టి ఆ తిరుగుబాటు టైం అంతా భయంకరంగా తిరుగుబడతాను అందుకే ఈ లోకంలోకి ఈ ఉగ్రత వచ్చింది ఈ ఉగ్రత వచ్చింది కాబట్టి ఎందుకు వచ్చింది అనేది మనం ఆయన ఆయన గురించి మనం మాట్లాడతలేము ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఆ రీతిగా జీవిస్తారు కాబట్టి పాపాన్ని జమ చేసుకుంటూ పాపాన్ని జీవిస్తూ అదే ఆధారం చేసుకుని జీవిస్తాను కాబట్టి వాళ్ళ పాపం ఇంకా అతిక్రమ చేసుకుంటూ ఉన్నారు అందుకు తిరుగుబడతాను చెప్పింది దేవుణ్ణి సంపూర్ణంగా విడిచిపెట్టారు అలా ఆక్య విడిపెట్టారు శాశ్వతంగా అందుకు పాపం ఎంత పవర్ఫుల్ పాపం ఆ పాపంలో వంచి వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి దేవుడు మనకు దేవుడు చూపిస్తున్నాడు వాళ్ళు తిరిగి ఆయన పునాది మనం తీసుకొని రావాలా గొప్ప జనం అంతా తిరిగి మనం ఆయన సన్నిధికి మనం తీసుకొని రావాలా ఎందుకంటే వాళ్ళు ఫలించే తీగల్లాగా ఉండాలా ఆయనలో ఉండి ఫలించే అనుకున్నారు ఆయనలో మేము అటుకట్టుబడ్డాం అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆయన ఫలం తీసుకొస్తలేరు కాబట్టి ఇద్దరు కార్యద్రాక్షలు రాస్తున్నారు కానీ దేవుడి సమయం ఇస్తున్నాడు ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా అనేకులు ప్రభుత్వ ఎందుకు మనల్ని అర్పించాలా అనే రాతల త్వరలో ఉంది కాబట్టి మనం సిద్ధపడాలా అనేకుడు మనం సిద్ధపరచాలా అలాంటి కృప జోడు మనకు అందరికీ అనుగ్రహించడానికి ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడ సర్వ సృష్టికి మూలకారు ఆది సంబూతి రఘవా నీకు వందలిస నా దేవ నా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడైనా నీ కృపలు భద్రపరుచుకున్నారు నా దేవ నా ప్రభావ ఎంతగా ప్రేమించినా ప్రభావ ఆయన మీలో మమ్మల్ని అడ్డుకట్టుకున్నారు ప్రభా ఆయన ఫలించే తీగలాగా మేము ఉండాలా ప్రభా కానీ మీలో ఫలించిన తీగలు ఉన్నాయి ఫలింపల ఫలించే తీగలు కూడా ఉన్నాయి ప్రభావ కాబట్టి రెండు తీగలు ఉన్నాయి ఒకే కొమ్మలో ప్రభావ కాబట్టి మేము ఫలించే తీగలాగా ఉండాలా మీలో ప్రభా మాలో ఇంకైనా బలహీతలుంటే ఫలించే ప్రభా జీవితం మాలో ఒకవేళ లేకుంటే మమ్మల్ని ఫలించే తీగలాగా మమ్మల్ని మార్చి మా జీతాలను మా హృదయాలను కరిగేది ప్రభావ మాలో ఎలాంటి వేషధారణ ఉండదు ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మీద మేము ఆనుకుని జీవించాలి ప్రభావ ఇది చివరి కాలం ప్రభావ భయంకరమైన టైంలో ఉంటున్నాం భయంకరమైన కాలంలో ఉంటున్నాం ప్రభావ ఆయన అయినా కానీ ప్రభావ మీలో ఉన్న వాళ్ళు ప్రభావ ఎందుకంటే మీలో మేము దాటిపడ్డ మీలో మేము ప్రభావ అటుకట్టబడిన వాళ్ళ ప్రభావ ఆయన ఇటు ప్రభు అనేక తీగలు నరికబడుతున్నాయి ప్రావా తండ్రి వాళ్ళ జీవితాన్ని స్థిరింపజని ప్రాభ మరొక అవకాశం బిడ్డలకు అనుగరించాడు ప్రావా నీకు అన్నాలైన గొప్ప జనం అంతా సత్యంలో అబద్ధ బోధ నుంచి మతపరమైన బోధ నుంచి వాళ్ళు విడిపించండి ప్రభావ వాళ్ళు కొమ్మలను అందుకట్టుపడని అనుకుంటున్నారు కానీ ప్రాభ వాళ్ళు ఫలిస్తలేరు ప్రాభ ఆ వాక్యం ప్రకారంగా కాబట్టి ఫలించే తీగల వాళ్ళు మార్చను ప్రభా ఫలింపులు తీగను నడిపివేస్తున్నారు ప్రాభ నాయన కనికరిని చూపించండి మరొక అవకాశం బిల్లలు కనిపించాను ప్రతి ఒక్కరి సత్యంలో నడిపించని అబద్ధ బోధం చూపించాను నా దేవైనా ప్రభావ వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చని ఆ కలువరిస్తున్న చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాను మీ కనికరిని చూపించి ప్రతి పిల్లలను స్వస్థపచ్చి మీ కొన్ని గొప్ప సాక్షి నిలబెట్టుకున్నాయని మీకు అనాలిస్ అయ్యా గొప్ప దేవ ఆరాధ్యంలో పాల్గొన్న ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీరు దీవించి ఆశ్రవదించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చెత్తంపండి ప్రతి చోట మీ కొరకు సాక్షులు పెట్టుకున్నాను ఇంకా ఎంతోమంది రాలేదు ప్రభావ వాళ్ళ కుటుంబాల పిల్లలు కూడా మీరు దీవించి ప్రతి కుటుంబం ప్రభు రక్తం కిందికి రావాలో ప్రభా ఈ ప్రొటెక్షన్ అనుగ్రహించండి బ్రదర్స్ నుంచి కాపాడు వ్యాక్సించి కాపాడండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని రాకు సిద్ధపరచుకున్నైనా ఈ దినవంతా మీ సాయం నడిపించి మీ నూతనమైన కృప నూతన అభిషేకం చేత నడిపించి మీరే మాకు సహాయకులు నడిపించి తిరిగి మా గృహాలకు సురక్షితగా చేర్చి ఈ నామను మేమే తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిషత్ నామం ఉన్న ప్రాతి సంపంతో ఆ మేన్ పరిషత్ గొప్ప దేవ సర్వశ జీవంగల దేవ జీవాధిపతి వందన వాకి చిత్రం మాతాన విధానం సర్వాధికారి జీవంగల దేవ మీకు ఎంతోలే నివందనం మీరు ఆత్మకార్యం చెల్లించండి ప్రభావం వందనాల ప్రభావం విజృంభిస్తుంది ప్రభావం గుళ్ళొక మంత మరి దంట నడిచింది ప్రోభా కాపాడండి ప్రభావం జీవించండి దేవా దయూపేది ప్రోభా మణిమోన్నత దేవ మీ యొక్క బంగారు పాలడకులు ఎక్కలేని వందనాల ప్రభావం సరశక్తి మధుడ సర్వాధికారి విజయవంతల దేవా ఆకాశానికి భూమిని సృవించిన గొప్ప మహాదేవుడు వేసే ప్రాంతాల మీరే విజయాన్ని దయచేడు బాబా వేసే ఆమెకు వండున తోడుగానే ఉంటుంది వేసేప్పుడు వేస్తున్నా ప్రాధాన్య కృప శాంతి సమాధానం ఆయన ఒక పశువులు ఆత్మశక్తి నటిప్పుడు వైరస్ భారత పడిన ప్రతి ఒక్క బిడ్డకి ఆయనతో ఆయనతో జీవితం పంచుకుంటున్న తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబీకులందరికీ సదాకాలంతో